మనం సంసారంలో ఆ మౌంటెనీయర్ ఫిలాసఫీని మనం అవలంబించాల్సి ఉంటుంది మనం క్యారీ చేసేటువంటి బరువు అత్యావశ్యకమైన బరువు మాత్రమే అంటే ఎంత ధనమో ఆవశ్యకమో అంత ధనాన్నే మనం అట్టు పెట్టుకుని మిగిలిన ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ వాళ్ళని మనం వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరాదు వాళ్ళు చేయరు మీరు మానేస్తే వాళ్ళు మానేస్తారు అలాగా అత్యావశ్యకమైన రిలేషన్షిప్ మెయింటైతే అప్పుడు ఏమవుతుంది రిలేషన్షిప్ కూడా ఒక రకంగా దాంట్లో ఉండే గుణదోషాలు మనకు అనుభవానికి వచ్చి దాన్ని కూడా మనం మరింత ప్రేమతో నింపడానికి అవకాశం ఉంటుంది రోజు ఒకరినొకరు ఇలా రాసేసుకుంటుంటే ప్రేమ ఉండదు ఉంటే దెబ్బలాట్లే మీరు అప్పుడు ఇలా చేశారు నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అప్పుడు అలా చేశారు సరిగ్గా నవ్వరు కూడా నవ్వలేదు అంటూ ఇలా తయారవుతుంది రాజద్వేషాలతో నిందిపోతాయి మనసు అసహ్యంగా ఉండాలి అలాగే సంసారంలో అంటి ముట్ట నటులు ఉండాలి కొమ్మరి పురుగులా ఉండాలి రామసిరం శనివ్వరు పలసకాయ కోసేపుడు చేతికి మూని రాసుకుని పలసకాయ పోయారు చేతికి మూడు రాసుకోకుండా మీరు పనసకాయ కోస్తే మీరు ఒక్క ఒక్క తొన కూడా నోట్లో వేసుకునే ఎందుకంటే రెండు చేతులు కూడా ఆ బంక పట్టేసి మీ దరిదారులు ఎవరు రాడు ఎందుకంటే మీరు దేన్ని ముట్టుకుంటే దానికి చేయ తొక్కుపోతూ ఉంటుంది అది వదలదు అది నీటికితో పోదు ఇంకైతే ఏం ముందు నూనె రాసుకుని అప్పుడు ఓపెన్ చేయాలి అప్పుడు ఆ చెయ్య చేతికి ఆ బంక అంటదు ఆ తొన తీసి నోట్లో వేసుకోండి ఎంజాయ్ చేయొచ్చు ఆ రకంగా సంసారంలో అసంగంగా ఉన్నారనుకోండి కొడుకు కోడలతో అసంగంగా ఉన్నారనుకోండి కొడుకు యొక్క కోడల యొక్క సుఖముఖ వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి మనం ఎంజాయ్ చేయచ్చు పరమేట్ అలాగే మనవులు మనవరాళ్లతో అసంగంగా ఉన్నారనుకోండి యూకన్ ఎంజాయ్ దాంట్లో పరమేడ్ ఇష్టం మీరు బాగా రబ్బు చేసేస్తూ కూర్చున్నారనుకోండి యూల్ వింట్రౌల్ వింట్రమ్ కాబట్టి సంసారంతో చాలా అసహంగంగా ఉండాలి ఈ సత్యాన్ని ఈ ఇది జీవిత సత్యం జీవన సత్యం దీన్ని ఋషులు బాగా గుర్తించారు అంచేతనే వాళ్ళు ఏమన్నారంటే వానప్రస్థం అనే ఓ మాట పెట్టారు చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ కూర్చోకుండా అసలు గ్రామంలో ఉండద్దు వనానికి పొంగన అడవికి పొంగ అడవికి పొమ్మంటే వెళ్ళి ఆ పెద్దకులో అక్కడ తోడేలో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోమని కాదు గ్రామానికి దూరంగా పో Where you do not encounter all these fellows. Because they don't live under the drop place them almost never forget who got out. That way they're separated. It was once if they did Nachthavyalang indonescal nightall ago he said, he would get this ramifications were given to theirości. In t contarmashradama, his roots are impossible to learn. At these days, innames ave those spirits may come to PayPal. That's the protest. గృహస్థులకేవో కొన్ని నిత్యకర్మలు కామ్య కర్మలు కొంచెం ఉంటుంది జంజాటం ఉంటుంది సన్యా వానప్రస్థంలో అవన్నీ జారిపోయి కేవలము ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని ఆలాశించడానికి పరిమితమై ఉంటుంది కర్మ కూడా చాలా మినిమల్ ఉంటుంది నిత్యకర్మలు ఏవో కొద్దిగా ఉంటాయి అవి కూడా జారిపోతాయి ఎందుకంటే వయస్సు వచ్చేప్పటికీ కర్మలు చేసే శక్తి తగ్గిపోతుంది కర్మలు చేసే శక్తి తగ్గేపటికి కర్మాసక్తి తగ్గాలి ఇంకా కర్మాసక్తి అలాగే అట్టి పెట్టి కర్మలు చేసే శక్తి తగ్గిపోతే వాడు కాన్ఫ్లిక్ట్లు పడిపోతుంది కాబట్టి ఈ అసంగత అనే తత్వాన్ని బాగా అర్థం చేసుకుని అసంగత అనే ఆయుధాన్ని కనుక మీరు చేపట్టినట్లయితే మీకు ఫ్రీడమ్ వస్తుంది ఆ ఫ్రీడమ్ ది ఫండమెంటల్ రిక్వైర్మెంట్ అట్ ది పర్స్ట్యూట్ ఆఫ్ రియాలిటీ ఆ సత్యతత్వాలను అన్వేషించడానికి ఈ ఫ్రీడమ్ మీకు కావలసి ఉంటుంది కాబట్టి తహ అప్పుడు ఆ పదమును మీరు అన్వేషించగలేము అన్వేషించటము అంటే అన్వేషణలో అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు శరణాగతి రూపమైన భక్తి అన్వేషణలో అదొక ఉపాయము తర్వాత కర్మయోగం అంటే నిస్వార్థంగా స్వార్థచింతన లేకుండా కర్తవ్య కర్మలను అనుష్ఠించుట కూడా అన్వేషించుటలో ఒక ఉపాయము భక్తి యోగము కర్మయోగము అలాగే ఆ ధారణ ధ్యాన సమాధులు అంటే యోగాసనాలను వేయటం ద్వారా శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రాణాయామం ద్వారా ఇన్నర్ ఆర్గన్స్ అన్నింటినీ ఆరోగ్యంగా నిలబెట్టుకుంటూ ఆ పని చేయాలి మనం ఏం యువనల్లో మధ్య వయస్సులో భోగాలకు అలవాటుపడి డబ్బు వ్యామోహంలో పడి సంసారం వ్యామోహంలో పడతాను పడి వీడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడనుకోండి వీడికి ఏంటి అంటే ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి మనం ఇల్లు కట్టుకోవాలి ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి పెన్షన్ చూసుకోవాలి ఆ తర్వాత పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీలు పెట్టుకోవాలి ఓ కారు కొని పెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు చేస్తాడు తప్ప మనం కొంచెం క్షీర్షాసనము సర్వాంగాసనం వేస్తూ ఉండాలి వంట ప్రాణాయామం చేస్తూ ఉండాలి సర్వాంగాసనం వేసినట్లయితే బ్రెయిన్ కొంచెం రక్తం వచ్చినట్లయితే పార్కిన్సన్స్ ఆల్సైముస్ మృతి దూరంగా ఉంటాయి తర్వాత ప్రాణాయామం చేస్తూ ఉన్నట్లయితే ఆస్థమాటిక్ అండ్ బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి తర్వాత ఆహారం విషయంలో నియమాన్ని పాటించినట్లయితే స్టొమక్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా ఈ ఆలోచన చేయాలి ఇక్కడో ఫ్లాటు అక్కడో ఫ్లాట్ ఉంటే బాగా ఉంటున్నాను ఇలాంటి ఆలోచన ఇలాంటి అతి తెలివితేటలు ఆలోచనలు చేస్తుంది కానీ ఈ బేసిక్ ఆలోచన త్రికోణాసనం చేస్తే నడుగు ఉండదు అని ఆలోచన చేస్తలే త్రికోణాసనం వేస్తే నడుగు ఉండదు అది అది త్రికోణాసనం రెండు నిమిషాలు అది వేయొచ్చు అది వేడు నడువులోకి వస్తే మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంది అంతే తప్ప త్రికోణాసనం వేస్తే నడువులోపు ఉండదు జ్ఞానాన్ని పట్టుకోవడం శరీషాసనం వేస్తే బ్రెయిన్కి స్ట్రోక్ ఉండదు అని తెలుసుకోవడం పరిజ్ఞానం పట్టుకోవడం అక్కడ అతి తెలివి కేటలు యూస్లెస్ తెలివి కేటలన్నీ ఇదంతా సంసారం ఇలా ఎదురుస్తుంది దాంతో వీడు చేయాల లాస్ట్ డేస్ ఎలా బ్రతుకుతాడో తెలిసిన ఓ ఫైలు ఓ హాస్పిటల్ ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఓ ఫైలు ఓ ఇన్సూరెన్స్ ఫైలు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు ఒకడు తీసుకొచ్చేవాడు ఒకడు ఈ డాక్టర్ని తెలుసు ఆ డాక్టర్ని తెలుసు వాళ్ళ టెలిఫోన్ నెంబర్ వీటితో బ్రతుకుతాడు బీపీ మానిటరింగ్ బీపీ అంటుంది పొద్దున్న అంటుంది సాయంకాలం అంటుంది సోదర్ తెన్నానికి ముందు అంటుంది ఎప్పుడో ఒకసారి కాదు రోజు దీంట్లో పడిపోతాం బీపీ సుగర్ మేము నేతలు కొను పెట్టుకోండి పెట్టుకో అలా తీయడం చక్కండి ఎందుకు నూట ముప్పై ఆరు సంతోషపడ్ జీవితాం అలాగే నాకు బతకాల్సిన పద్ధతి కాబట్టి ధార యోగము ఆసన ప్రాణాయామం తర్వాత ధారణాధ్యాన కొంత మెడిటేషన్ కూడా చేసినట్లయితే అంతర్ముఖులు ఆ అంతర్ముఖత్వం అలవడి తద్వారా మీకు ఆ స్థితికి ఉపయోగపడుతుంది కాబట్టి కర్మయోగము భక్తి యోగము రాజయోగము వాటికి పేరు తర్వాత జ్ఞానయోగము అంటే భగవద్గీత యొక్క అధ్యయనము ఆత్మనిష్ట వీటిని చేస్తూ ఈ విధంగా ఆ పదమును మనం అన్వేషించాలి అన్వేషించడం అంటే అలాగో చెప్పాలి కదా కాబట్టి ఆ పదాన్ని అన్వేషించాలి ఎందుకంటే అది ఒకసారి మీకు దొరికితే మీరు ఇంకా దాన్ని కోలుకోరు అది ఎలాగంటే ఇప్పుడు ఆనందము అనేది మీ స్వరూపము కాబట్టి ఆ స్వరూపాన్ని చేరుకుంటే ఇంకా మళ్ళీ ఆనందానికి ఎప్పుడూ దూరం కాదు యస్మింగత అని నివర్తంతి భూయ అంటే అర్థం అది అది స్వరూపం సో చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఏది మన స్వరూపం కాదో దాంట్లో ఇరుక్కుపోయి మన స్వరూపానికి దూరం అవుతున్నాం ఎప్పుడైతే అసంగము అనే ఆయుధాన్ని మీరు చేపడతారో ఈ అసంగము ద్వారా మన స్వరూపము కానిదాని అందరి ఆసక్తి తొలగిపోయి మన స్వరూపం వైపు అడుగులు వేయగలుగుతాయి అది అసంగము యొక్క మహిమ ఒకసారి స్వరూపాన్ని చేరుకుంటే ఇక మళ్ళీ దాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఏమేమో చెప్పుకుంటాను అయినా భాష్యకారులు ఏమంటారో చూద్దాము తాత్ అంటే తరువాత పదం వైష్ణవం శంకరులు శంకరులు విష్ణుభక్తుడా శివభక్తుడా అని ఇదొకటి ఏమంటే శంకరుడు ఏ కాలంలో జీవించారో శ్రీకృష్ణుడు ఏ కాలంలో జీవించాడో రాముడు ఏ కాలంలో జీవించాడో ఆ కాలంలో శివుడు విష్ణువు అనే భేదాలు లేవు కాబట్టి ఆయన విష్ణుభక్తుడా శివభక్తుడా అనే మాట అన్న అర్థం లేని మాటగా తప్పు మాట కదా అయితే ఇప్పుడు శంకరాచార్య పీఠాలలో మీరు చూసినట్లయితే శంకరా శంకర పీఠము అంటే శివుడికి సంబంధించిన పీఠం అన్నట్టుగా ఉంటుంది ఇట్ ఈజ్ యాంటీపోడ్ టూ వైష్ణవ పీఠాలు ఉంటాయి కదండి విష్ణు పీఠాలు ఉంటాయి ఆ పీఠాలకి కౌంటర్ పార్ట్లు కింద ఉంటాయి అలా వీళ్ళు చేసి పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళ పీఠాలని శంకర పీఠాలని వీఆర్ ది ఆపోజిట్ ఆఫ్ వైష్ణవ పీఠాలని వాడు విష్ణువుని పూజిస్తే మేము శివుని పూజిస్తాం వాడు విష్ణువుకి అలంకారం చేస్తే మేము శివుడికి అభిషేకం చేస్తాం అని వాడు లక్ష్మిని పూజిస్తే మేమేమో పార్వతిని పూజిస్తాం అని అక్కడ కర్మకి కనస్పాండింగ్ కర్మ అక్కడ తంత్రానికి కరస్పాండింగ్ తంత్రం అలా పెట్టుకుని దాంతో ఏమైంది మీకు శంకరాచార్య పీఠములు అంటే శివుడికి చెందినవి అనే ఒక భ్రమలో భ్రమ కలిగే అవకాశం ఉంది ఇప్పుడు మార్స్ నుంచి ఎవడైనా వచ్చేటప్పుడు వాడు ఎక్కడైనా శంకరాచార్య పీఠానికి వెళ్ళాడనుకోండి వాడికి ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అదే వీళ్ళు శివుని పూజించుకుంటారా వాళ్ళు ఏమో విష్ణువుని పూజించుకుంటారనే అభిప్రాయం కలుగుతుంది అది లేదా అది ఆ అభిప్రాయం తప్ప కదా తప్ప కాబట్టి శంకరుడు ఆయన ఆయన విష్ణుభక్తుడ భగవద్గీత ప్రారంభంలో ఆయన నారాయణ స్పరం వ్యక్తాత్ అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తారు ఆ పదమును పొందుతున్నటువంటి శైవం పదం అని రాయటా ఇండి వైష్ణవం పదమని రాస్తారు ఎందుకంటే వేదంలో సత్ శవస్య పదం అలా పరమం పదం అంటే మరి వేదం శివుని పక్కన పెట్టి విష్ణువుని పైకి తీసుకొచ్చిందంటే ఓరిని అక్కడ విష్ణువు శివుడు అనే రెండు లేవు అక్కడ వేదంలో విష్ణువు శివుడు రెండు లేవు అక్కడ ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక ఆయనకు విష్ణు అని పేరు ఆ పరమాత్మయే మంగళస్వరూపుడు కనుక సూర్యుడు అని పేరు అక్కడ రెండు లేవు ఆ రెండు తరువాతి పితపకాలంలో వచ్చాయి కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ ద రాంగ్ క్వశ్చన్ యు కెనాట్ ఆన్సర్ ఎ రాంగ్ క్వశ్చన్ యూ అవన్ పాయింట్ అవుట్ ఇట్ ఈజ్ ద రాంగ్ క్వశ్చన్ కాబట్టి శంకరుడు ఆయన ఆత్మస్వరూపనిస్తులు తప్ప ఆయన విష్ణుభక్తుడు శివభక్తుడు శంకరాచార్య స్తోత్రములను ఉంటారు మీనాక్షి స్తోత్రం కామాక్షి ఇవన్నీ ఆ శంకరు రాసినవి కావు తరువాతి కాలంలో వచ్చిన శంకరులు రాసిన స్తోత్రాలు ఒకలా ఇద్దరు ఆ శంకరుడు ఎవ్రీ జనరేషన్ హ్యాస్ ఎ డజన్ శంకరా సో కాబట్టి వైష్ణ అంటే ఆ వైష్ణవం అనే మాట పట్టుకుని నేను ఒక సామాజిక పరిస్థితిపై ఒక తీక్ష్ణమైన కామెంట్ చేశాను యు హెవ్ టు యు హెవ్ టు యాక్సెప్ట్ ఇట్ దట్ లైఫ్ యొట్ థింక్ అబౌట్ ఇట్ అది నా అభిప్రాయం కాబట్టి వైష్ణవ్ పదం అంటే వైష్ణవం ఆయన అభిప్రాయం ఎవరితో తెలుసిన తద్విష్ణు పదమం పదం అదే ఆయన అభిప్రాయం ఆ మాటని వైష్ణవం అనడం ద్వారా మన దృష్టిని అటువైపు ఆయన ఆకర్షిస్తూ ఉన్నారు భాష్యకాలు అది పరిమార్గితవ్యం పరిమార్గణం అన్వేషణం పరిమార్గణమును చేయవలెను పరిమార్గితవ్యం అంటే పరిమార్గణమును చేయవలెను పరిమార్గణం అంటే ఏమిటండి అన్వేషణము అంటే వెతకడము అంటే ఏమిటండి వెతకడం చేయడం అంటే ఏమిటర్థం జ్ఞాతవ్యమితర్థ తెలుసుకునవలను అని అర్థం తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి తెలుసుకుని అది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ తెలుసుకోవాలి కాబట్టి అక్కడ పా త్రాడు ఉంది అది పాము అని భయపడుతున్నాడు వీడు ఇప్పుడు అది పాము కాదు త్రాడు అని తెలుసుకుని ఏం చేయాలి ఏం ప్రస్తుంది అది ఏం చేస్తే అది చేస్తాడు ముందు అర్జెంటుగా ఏంటి అర్జెంటుగా ఏమిటి తెలుసుకోవాలి అర్జెంటు తెలుసుకోవాలి మరి తెలుసుకుని ఏం చేస్తాడు అదే ఏదో ఒకటి చేస్తారా ఏదో ఒకటి చేస్తారు ఆ తాత్యం సంచి మూట కట్టుకుంటాడు ఏదో ఏడుస్తుంది తెలుసుకోవాలి తెలుసుకుంటే ఉంటుంది భయం పోతుంది భయం పెడుతున్నాడు ఈ జనులు మనుష్యుల హృదయాలలో పెట్టేటువంటి అంధవిశ్వాసాలు వాటి వల్ల వచ్చే భయాలు ఇన్నీ అండి కావు ఒక అటువంటి డిస్టర్బెన్స్ మీకు కనపడుతుంది సమాజం సో ఏదో భయం పెడుతూ ఏదో కథ చెప్పేదో భయం ఏదో నేను ఇవాళ ఒక కథ చెప్తుంటే విన్నాను విని నాకు కళ్ళు తిరిగినట్టుగానే లిట్రా కడుపులో ఏదో వానికి వస్తున్నాయని ఇన్ఫెక్షన్లు మళ్ళీ మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకోవాలా అని భయం చేసింది అలాంటి అసత్యములను ప్రచారం చేస్తూ ఉంటాం గిట్టి వేషాలు వేసి మాలలోకి గిట్టిగా ధరించి అసత్యములను మూర్ఖ అజ్ఞానములను ప్రచారం చేస్తున్నాడు ఐదు వందల ఏళ్ల క్రితం నాకు మిత్రుడు గుడివడు ఆ మిత్రుడు నేను కలిసి కైలాస పర్వతం పక్కన ఓ శ్మశానం పక్కన కూర్చొని తారాదేవిని ఉపాసన చేసినాను ఆ మిత్రుడు మనం కలిసేది నాడు కలిసి నాతో మిత్రమా నిన్ను కలవాలని నేను రెండు వందల ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా ఎందుకంటే నువ్వు మూడు వందల ఏళ్ళు జీవించి దేహాన్ని విడిచిపెట్టేశాము నేను అప్పటి నుంచి ఇంకా దేహాన్ని విడవకుండా అలాగే ఉన్నాను ఏమండి వాట్ టు డూ విత్ ఇట్ ఏమో మీకు నచ్చిందేమో మీకు మీ పెద్దలకి నమస్కారం నాకైతే కడుపులు దేవేసినట్టు ఇటువంటివి ఇలాంటివి పెట్టుకుని అజ్ఞానంతో చెరువులు సతమతమవుతూ ఉంటారు దిస్ ఈజ్ బంకం నాన్ సెన్స్ అని నాకు తెలిసింది ఏమైంది నాకేమిటి కలిగింది ఒక కాదు తెలిసిందే ఏం చేశాను ఏం చేయడో ఉండదు తెలుసుకోవడమే వీళ్ళు చేసి దేహంలో తెలుసుకుంటే యు ఆర్ ఫ్రీ దట్ ఈస్ ది ఫ్రీ ఫ్రీడమ్ ఉంటే ఏమవుతుంది ఏమే అవ్వదు ఫ్రీడమ్ ఉంటే ఏమే అవడు ఫ్రీడమ్ ఈజ్ లవ్ సో ఇఫ్ టు కేర్ టూ మో ఫ్రీడమ్ ఈజ్ and అండ్ లవ్ the గాడ్ సో దట్ ఈస్ వర్ ఫీల్ హ్యాపీ కాబట్టి తెలుసుకోవాలి జ్ఞాతంజని చెప్త సో తెలుసుకోవడం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది తెలుసుకోవడం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది అంటే ఏమిటి దిస్ ఈజ్ ఇన్ కరెక్ట్ దట్ ఈస్ ఆన్సర్ దిస్ ఈజ్ రాంగ్ అలా ఉంటుంది దేహము ఆత్మ కాదు మనస్సు ఆత్మ కాదు ధనము పదము కాదు స్వర్గము పదము కాదు అంతే తెలుసుకోవడం అంటే అలానే ఉంటుంది అంచేతనే నేను ఇచ్చే దృష్టాంతాలు మీకు నెగిటివ్గా అనిపిస్తే ఇవాళ యొక్క దేర్ పెట్టే కనుక జ్ఞాతం గురించి చెప్తా ఆ పదమును గురించి ఆయన నెగి నెగిటివ్గా చెప్తున్నాడు ఆ పదం ఏమిటో చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు ఆ పదము దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళకి వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి దానికి ఏడు గేట్లు ఉంటాయి ఏడు గేట్లు ఉంటాయంటే మరి ఏడు కాంపౌండ్లు ఉండాలి అంటే ఏడు కాంపౌండ్లు ఉంటాయి ప్రతి కాంపౌండ్ దగ్గర ఎంతమంది కాపులా ఉంటారు ఇందుకోసాలున్నా అదే పదము అలాగ వర్ణిస్తారా ఇక్కడ అలా వర్ణించారు ఇక్కడ నెగిటివ్గా వర్ణిస్తారు ఏమైనా వర్ణిస్తారంటే ఎస్మిన్ పదే గతా ప్రవిష్టా ని వర్తంతి నా ఏ పదమునందు ప్రవేశించిన వారు అంటూ మీరు ప్రవేశించడమే ప్రవేశించిన వాడు తిరిగి రాదు నా నివర్తంతి అంటే నా ఆవర్తంతే ఒకవేళ తిరిగి వస్తే అక్కడికి రావాలి భూయ పునః సంసారాయ మరల సంసారము కొరకు తిరిగి రాదు ఇంకా ఒకసారి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే వాడు తిరిగి అజ్ఞానంలో పాడాడు అది ఆ జ్ఞానం యొక్క మహిమ అట్లు జ్ఞానము అటువంటిది సో ఆ ఆత్మస్వరూపానికి చెందిన జ్ఞానము దానిని పోగొట్టుకుట అనేది ఏమీ ఉండదు అయితే ఇంక ఇప్పుడు ఏం మిగిలింది అన్వేషణ చేయాలి అన్వేషణ ఎలా చేయాలి అనే మాట మిగిలింది కథం పరిమార్జితవ్యం ఇత్యాహ సరే తత్వాన్ని వెతికి పట్టుకోవాలి అంటే తెలుసుకోవాలి ఆ వెదికే పద్ధతి ఏమి అనే ప్రశ్న ఉదయించడం సహజం దానికి సమాధానం చెప్తున్నారు ఎలా సమా ఎలా చెప్తున్నారంటే శరణాగతి ద్వారా వెతుక్కోవాలి అని చెప్తున్నా నేను శరణాగతి అనగానే మీరు వెంటనే ఓహో అయితే భక్తి మాట అని అన్నారనుకోండి నేను ఎస్ అంట ఓహో అయితే జ్ఞానము కాదన్న మాట అని మీరంటే మొట్టిగా మొడత అర్థమైందండి ఎందుకంటే జ్ఞానము కాని భక్తి లేదా జ్ఞానము లేని భక్తి లేకపోతే లేదా జ్ఞానముతో సంబంధము లేని భక్తిని ఏమంటారు దాన్ని అంధభక్తి అంటారు కడిగినట్టు భక్తి తట్టు పెద్ద అసలు వేదాంతంలో భక్తి అంటే అలాగా భక్త జ్ఞానం కాదన్న మాట అని అన్నాడంటే మొట్టికాయే జ్ఞానం కాదన్న మాట కాదు జ్ఞానరూపమైన భక్తి అంతేగాని శరణాగతి అంటే లోకల్లో అభిప్రాయం ఏంటి శరణాగతి అంటే శరణాగతి ఎలా చేస్తారో చెప్పండి కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి చెప్తున్నాను నేను చూసింది తిరుపతి వెళ్ళాలి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి శరణాగతికి రిజిస్టర్ చేసి శరణాగతికి రిజిస్టర్ చేసి ఎనీవే చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే మీకు ఒక సెట్ ఆఫ్ యెల్లో క్లోత్స్ ఇస్తారు పసుపు వస్త్రాలు ఇస్తారు ఇచ్చే ఒక లాకర్ ఇస్తారు ఆ లాకర్లో మీ ప్యాంటు షత్తులు అవి పెట్టుకుని ఈ పసుపు వస్త్రాలను ధరించారు ధరించే శరణాగతి గ్రూప్ ఒకటి ఉంటుంది ఆ గ్రూప్ను లీడ్ చేసి ఒక పెద్ద ఒక ఆయన ఉంటారు ఆయన లీడ్ చేస్తారు ఎంతవరకు లీడ్ చేస్తారో అంటే కాలిపాటను లీడ్ చేస్తారు ఆ కాలిపాటను వెళుతుంటే రోడ్డు వస్తుంది రోడ్డు అక్కడ వరకు లీడ్ చేస్తారు అక్కడి నుంచి ఇంకా మీరు కాలిపాటను ఆయన కార్లో వెళ్తారు ఎందుకంటే పెద్ద వయసు మీకు శరణాగతి కానీ ఆయనకి శరణాగతి కాదు మీకు శరణాగతి ఎందుకంటే మీ మోకాళ్ళు అవి గట్టిగా ఉన్నాయి కాబట్టి మీకు శరణాగతి సో మీరు మెట్లు ఎక్కాలి ఏడు కొండలో ఎక్కాలి ఎక్కిన తర్వాత ఒక క్యూలో నిలబడి అక్కడ దర్శనము చేయటము ఏదో అంగ ప్రదక్షిణ లాంటిది ఉంటుంది ఏదో కళ్యాణమో లేకపోతే మరొకటో మరొకటో ఉంటుంది తర్వాత కళ్యాణం ఇది కూడా కళ్యాణం అని అది కూడా అలాంటిది ఎవరన్నా ఉంటే ఉంటుంది ఇలాంటివి ఎవరు ఉన్న ఉంటాయి ఒక కోనేరు ఉంటుంది ట్యాంక్ కానీ దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకున్నాం కోనేరు శుభ్రంగా ఉంటుంది లేకపోతే మామూలుగా పోరాటాలకు కోనేరు అయితే ఇంకా అటు నుంచి రాగానే హాస్పిటల్కి పోవడం ఇన్ఫెక్షన్తో కనుక ఆ కోనేరులో స్నానం చేయటం స్వచ్ఛమైన జలం ఉంటుంది పాపం వాళ్ళు చాలా ఓటిగ్గా చూపుగా పెడుతున్నారు నేను టీవీలో చూశానుండవా ఇవన్నీ నేను చేశాను అనుకున్నారు నా వల్ల అవ్వదు నాకు ఓపిక లేవు నా మోకాళ్ళకంత శక్తి లేదు వస్తూ అక్కడేవో ఇలాంటివో మూడో నాలుగు వరాహమూర్తి దర్శనము ఆ దర్శనము ఈ దర్శనము అవన్నీ ఆయన వెంటనే మళ్ళీ బస్సులో కిందకి ఈ పసుపు వస్త్రాలు అవతల పానేసి మీ ప్యాంటు షర్టు వేసుకుని మళ్ళీ ఇంటికి తప్ప వస్తాం దీని పేరు శరణాగితే అలాంటిది చెప్పబోతున్నారు అడుగుతున్నారు అలాంటిది కాలంలో అంటే అది అది శరణాగిత ఉన్నా కాదా అంటే ఆ శరణాగతి వేరు ఈ శరణాగతి వేరు ఆ శరణాగితే అది పుణ్యాన్ని ఉపయోగించే శరణాగతే తప్ప పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుందుకు అది ఉపయోగపడుతుందంటే దానికి కొన్ని కండిషన్స్ పెడితే ఉపయోగపడుతుంది చాలా కండిషన్స్ పెట్టి కర్మయోగము అనేటువంటి గుబాయింపు దానికి ఇస్తే అది ఉపయోగపడుతుంది రైతు ఉపయోగపడదు దాని కండిషన్స్ పెట్ట ఇప్పుడు అంటే దానికి మార్పులు జరుపులు చేయాలి ఒక ఆయన స్వామీజీ పూరీ తినమని ఇచ్చాడు నేను నాకు ఫిల్టర్ పేపర్లో ఉండాలి కావాలన్నా ఫిల్టర్ పేపర్ లేవని అయితే తినం కదా మొత్తం ఈ ఫిల్టర్ పేపర్ ఇటో రెండు ఫిల్టర్ పేపర్లో అటో రెండు ఫిల్టర్ పేపర్లో పెట్టి మధ్యలో ఈ పూరిని శాండ్విచ్ చేసి ఇలా నొక్కి నొక్కి నొక్కితే అప్పుడు మొత్తం ఆయిలంతా ఈ ఫరప్రదాపులు మటు మధ్యలోకి వచ్చింది ఇప్పుడు అది తిన్నా అలాగా ఇప్పుడు చెప్పిన శరణాగతి కూడా కర్మయోగం అనే దానికి బాగా దట్టింపు చేసి దాన్ని కర్మయోగంలో పట్టుకురావాలి పట్టుకు వస్తే ఈ ఈ అన్వేషణకు ఉపయోగపడుతుంది అంతే తప్ప అదే షేప్లో ఉపయోగపడుతుందంటే నేను ఒప్పుకోను కాబట్టి మీకు శరణాగతి అనేదాన్ని మీరు రాంగ్ డైరెక్షన్లో పట్టుకుపోకూడదని ఇదంతా చెప్పారు అంతే తప్ప అక్కడ ఏదో చేస్తూ ఉంటే దాన్ని ఏదో అన్నం కోసం చెప్పారు అనుకోకుండా మహిళందా న్యాయం నిందించట ముందు తాత్పర్యం లేదు తాత్పర్యం ఏంటంటే అదిగో శరణాగతి అన్నాడు శ్రీకృష్ణుడు శరణాగతే అన్నాడు అన్నాడు నిజమే కాబట్టి కానీ మీరు అనుకున్నటువంటి శరణాగతి మాత్రం కాదు తర్వాత ప్రపత్తి అన్నాడు ప్రపత్తి శరణాగతి కంటే మించిన ప్రపత్తి ఇంకొకటి శరణాగతిలో స్నానం పానం ఉంటాయి ప్రపత్తిలో అవి కూడా ఉండవు ఇంకా స్నానం చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అలాగా ఆ దేవుణ్ణి శరణాగతి చేసే ప్రపత్తి చేసి కూర్చుంటే కాదు స్నానం అక్కర్లేదు నిత్యకరమక్కర్లేదు అక్కర్లేదు అది అక్కర్లేదు అంటూ అదొకటి ఉంది అలాంటి అర్థాలు చెప్పకూడదు అలాంటి అర్థాలు చెప్పే ప్రమాదం ఉంది కనుక నేను హెచ్చరిక చేశాను కాబట్టి శరణాగతి చేయవలను ఎవరిని శరణాగతి చేయాలి ప్రపద్యే నేను శరణు వేడుచున్నాను ఎవరిని తం ఆద్యం పురుషం ప్రపద్యే చూడండి పురుషుణ్ణి శరణు వేయడం వలన పురుషుడు అనగానే మీరు మనిషిని నిలబెట్టేసి మెత్తిమీది పెట్టేయడం కాదు అలాగ అలాగంటి పని చేయొద్దు పురుషుడు పూర్ణుడు అని చూడండి జగత్తులో మీరు ఏది చూసినా ఏది చూసినా పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఏ విధమైన పరిచ్ఛేదం ఉంటుంది దేశపరిచ్ఛేదం అవుతుంది అంటే స్పేస్లో పరిచ్ఛిన్నంగా ఉంటుంది కాల పరిచ్ఛేదం అవుతుంది టైంలో పరిచ్ఛేదం ఉంటుంది కాబట్టి పూర్తి పరమాత్మ పూర్ణుడు అంటే ఇటువంటి దేశకాల పరిచ్ఛేదములు లేని సర్వవ్యాపకమైన పరమాత్మ సర్వమును వ్యాపించి ఆ పరమాత్మను మీరు శరణువేర అంటే అర్థమేమిటి మీకు ఒక పక్షిలో చెట్టులో చేమలో మనిషిలో మీకు ఆ పరమాత్మ దర్శించటం తెలుసా ఆ దర్శించడానికి శరణాగతి అని పేరు అది పురుషం ఎటువంటి పురుషుడు ఆద్యం అంటే ఈ సకల జగత్తు ఏ పురుషుడి నుంచి ఆవిర్భవించినదో ఎలా ఆవిర్భవించిందో తెలుసునా కూడా ఎలాగో మీరు అర్థం చేసుకోవాలి ఎలాగైతే కెరటములు మొదలైనవి అంటే కెరటములు నూరగలు బుడగలు మొదలైనవి నీటి నుండి ఆవిర్భవించినవు అయితే సముద్రము నుండి ఆవిర్భవించినవు ఎలాగైతే ఆభరణములు బంగారం నుండి ఆవిర్భవించినవు ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఆభరణాలు ఉంటాయి షాపుల్లోనే కాదు మనుషుల దేహాల మీద బీరు అక్కడ ఆభరణాలు ఎన్నుంటాయి కోట్ల కోట్ల ఆభరణాలు ఉంటాయి కదా ఈ ఆభరణాలన్నీ ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి ఒక బంగారం అనే ఒక వస్తువు నుంచి ఆవిర్భవించాయి అది నుంచి ఆవిర్భవించిందో తెలుసా భూమి పోరాళ నుండి ఆవిర్భవించింది అక్కడికి ఎలా వచ్చిందో తెలుసా సూర్యుడి నుంచి వచ్చింది అక్కడికి ఎలా వచ్చిందో తెలుసా ఆ బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది గెలాక్సీల నుంచి వచ్చింది గెలాక్సీల్లోకి ఎలా వచ్చింది హైడ్రోజన్ నుంచి వచ్చింది అక్కడికి ఎలా హైడ్రోజన్ ఎలా వచ్చింది ఆ నుంచి వచ్చింది ఆ బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి మన దేశంలో మీరందరూ పెట్టుకుంటున్నటువంటి సొమ్ములు అంటే ఆభరణములు అన్నీ కూడా అలా ఆవిర్భవించాయి ఆ మూలతత్వం నుంచి ఆవిర్భవించాయి అలా అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఆవిర్భవించుట అంటే ఎక్కడో విష్ణువో శివుడో లేకపోతే ఎక్కడో కూర్చుని బ్రహ్మదేవుడో పౌరాణికులకి బ్రహ్మదేవుడు అంటే లోకుల ఎందుకంటే విష్ణువు విష్ణువు ఈ లోకాన్ని సృష్టించేటంటే విష్ణువు మీద ఒళ్ళు పంట పుడుతుంది ఎందుకంటే ఇలాంటి లోకాన్ని సృష్టించేది శివుడు సృష్టించేటంటే శివుడి మీద కోపం వస్తుంది ఇలాంటి లోకాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే ఓహో అలాగా ఆ పాపాల భైరవుడు బ్రహ్మదేవుడు ఇంకా అన్నింటి అన్నింటికీ ఆయన కాబట్టి ఆయన్ని పూజించక్కర్లేదు కూడా ఇది ఒకటి పైగా ఇలాగేదో కాబట్టి అలాగ మీరు చూడొద్దు దాన్ని సో బంగారం నుంచి ఆభరణములు ఆవిర్భవించినట్లుగా ఆకాశము నుండి మహాకాశముల నుండి ఘట మఠాది ఆకాశములు పుట్టినట్లుగా ఘట ఆకాశము మఠాకాశము పువ్యాకాశము పుష్వుల ఆకాశము ఇలాంటి ఆకాశములు పరిచ్ఛిన్నములైన ఒకే మహాకాశం నుంచి పుట్టినట్లుగా ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి దీపాలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఆ విధంగా ఈ జగత్తు ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించినదో ఆయనకు ఆద్యం కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ దృష్టిని శోధన చేయాల్సి ఉంటుంది దృష్టిని శోధన చేయాలి ఇప్పుడు ఎలాగో దృష్టిని ఎలా శోధన చేస్తారు మీరు ఎప్పుడైనా మీరు వెళ్ళి ఉంటారు ఆస్తులు ఆప్టోమిక్స్తూ ఉంటాడు అంటే కన్నిక అద్దాలని పరీక్ష చేసి వాడు ఏం చేస్తాడు ఓ ఫ్రేమ్ పెడతాడు తలకి ఫ్రేమ్ పెట్టి ఎదుర్కొండగా ఒక షార్ప్ పెడతారు పెట్టి మీకు ఉన్న కళలో తీసేయాల్సి ఉంటుంది ఆ ఫ్రేమ్ ఖాళీ ఫ్రేమ్ పెడతాడు పెట్టి చూడమంటాడు ఆ ఎవరు చదవమంటే ఆ పైన ఉన్న అక్షరం కనపడుతుంది ఏ అని చదువుతాడు అది అత్యాతరవుతుంది బాగా బాగుందా చాలా సంతోషం పై బాగా చదువు రెండు రోజులు చదువు అంటే మొత్తం మీద రెండు రోజులు కూడా బీ జాడ్ అనేదో చదువు మూడోది నా వల్ల కాదని లేదని వీడి చేతులు ఎత్తేస్తాయి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక కన్ను మూసేస్తాడు ఎంతో ఏదో రింగిపడేస్తే మూసిపోతుంది రెండో కన్నులో లెన్స్ వేస్తాయి అప్పుడు మూడోది స్పష్టంగా కనబడుతుంది ఇంకా శోధన కార్యక్రమం మొదలు దాన్ని శోధన ఇది వేసి అది వేసి అది తీసి ఇది వేసి అలా శోధన చేసి చేసి చేసి ఫైనల్గా మొత్తం అంతా కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అమ్మ బాబా ఎంత బాగా కనపడుతుందో నేను అన్నాను నాకు అంత అద్భుతంగా కనపడుతుంది నా అడుగులో లైన్ మాత్రం కనపట్టలేదన్న ఇంకా నీ జీవితానికి అది కనపడదులే దీంతో సందకూడని చెప్పాడు నాకు ఈ బతుక్కి అదే సరిపెట్టుకో ఇంకా అడుగుకి నీకు కనబడదులే అలా కాదని చెప్పేసి సరే ఆల్ రెడీ సాటిస్ఫైడ్ సో దాన్ని శోధన అంట మీరు ఆ విధంగా శోధన చేయాల్సింది అదొకటి మీరు గమనించాలి కాబట్టి ఈ నామరూపముల నామరూపముల వలలో చిక్కుకోకూడదు అది శోధన నామరూపాలు ఉంటాయి దాంట్లో చిక్కుకోకూడదు ఎలాగ వీళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు క్షత్రియులు వీళ్ళు వైశ్యులు వీళ్ళు తక్కువ వాడు వాడు ఎక్కువ వాడు అని అదే చెప్తూ ఉంటాం మీరు దాంట్లో చిక్కుకోకూడదు అందరూ మనుషులే మానవ నేను మానవులను అందరూ మానవులే చూడండి ఒక మెట్టు పైకెక్కేరా లేదా మానవులందరూ ఒకే పరమాత్మ యొక్క స్వరూపము అని ఇంకొక మెట్టు పైకెక్కాల్సి ఉంటుంది ఆ రకంగా మీ దృష్టిని శోధన చేస్తూ ఉండాలి వీడు మిత్రుడు వీడు శత్రువు అలాగే ఉండదు మిత్రుడు శత్రువు అనేది ఏ ఉండదు నాకెవరో ఫోన్ చేసి చెప్పారు మన్ని సన్మానించిన వాడు మిత్రుడు మన్ని అవమానించిన వాడు శత్రువు అని మేము నేను రోజు పాఠంలో చెప్పాను నాగము హి నహన్ మిమ్మల్ని ఎవడో సన్మానించేవాడు మిమ్మల్ని అవమానించేవాడు అంతా మీ భ్రమ ఇది మా మనస్సుకి ఇది బాగా నచ్చింది ఈ మాట మాకు బుద్ధికి వచ్చింది ఈ మాట బుద్ధికి రాగానే లోకంలో వీళ్ళు శత్రువులు వాళ్ళు మిత్రులు అనే విభాగం తొలగిపోయి అందరూ ఆత్మస్వరూపులుగా మాకు దర్శనం అవుతున్నారు అనేవాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసింది దీన్నే ఆ విధంగా మీరు దృష్టిని మీరు చూచి విధానాన్ని శోధన చేయాలి ఆ జ్ఞానము అనే ప్రధం ద్వారా చూడడం నేర్చుకోవాలి అక్కడ డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాల ద్వారా చూస్తున్నాను నేను నేను చూస్తున్నాను డాక్టర్ ఇచ్చిన అద్దాల ద్వారా చూస్తున్నాను చూడండి అని చెప్పిన మీకు అన్ని మీరందరూ నాకు స్పష్టంగా కనుక ఇది తీసేస్తే ఎలా కనపడతారో తెలిసిన అది చేసినట్టు కాబట్టి ఆ శాస్త్రీయమైన శోధన చేసి జగత్తును చూడడం అభ్యాసం చేయాలి సర్వము ఆత్మరూపంగా పరమాత్మ స్వరూపంగా ఆత్మ అంటే జ్ఞానం అవుతుంది పరమాత్మ అంటే భక్తి అవుతుంది సర్వము దేవుడే అంటే భక్తి సర్వము పరమాత్ ఆత్మయే అంటే జ్ఞానం వాళ్ళ గిందులో బియ్యబడిగా అన్నట్టుగా కాబట్టి ఆ విధంగా శోధన చేసి దృష్టిని శోధన చేసి చూడడమే దాని పేరే శరణాధిపతి ఇప్పుడు చూడండి దీంట్లో మీరు నెత్తి మీద పెట్టుకోవాల్సిన మిత్రులు మీరు ద్వేషించాల్సిన శత్రువులు లేరు నావారు పరాయి వారనే విభాగం లేదు అని దర్శించడమే శరణాధి తమేవ ఛాజ్యం పురుషం ప్రపజ్యే ఈ శరణాధితి గురించి ఇంకా కొంతసేపు మాట్లాడతాను అది చాలా ప్రధానమైన శ్లోకం పదిహేను అధ్యాయం శ్లోకాల సంఖ్య తక్కువను దాంట్లో ఉండే స్థానము చాలా ఎక్కువ కాబట్టి మళ్ళీ మీతో నేను ప్రస్తు మళ్ళీ రేపు క్లాస్లో ప్రస్తావిస్తా ఇప్పుడే మీరు చెప్తున్నా నెక్స్ట్ వీక్ నేను శనివారం ఖాళీగా లేను నాకు నేను ఎంత వద్దనుకున్నా నాకు ఏవో కొన్ని పనులు వస్తూ ఉంటాయి నెక్స్ట్ సాటర్డే నేను ఖాళీగా లేను కాబట్టి నెక్స్ట్ సాటర్డే మీకు సెలవు సండే క్లాస్ ఉంటుంది ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైనా పని ప్లాన్ చేసుకుంటారని ముందే చెప్తున్నాను మధ్యలో ఒక వన్ మంత్లో ఎంతో గ్యాప్ వచ్చినా కూడా మీరు విడిచిపెట్టకుండా మళ్ళీ మీరు అందరూ వచ్చారు మిమ్మల్ని చూస్తే నాకు మహానందం కలుగుతోంది ఎందుకంటే భగవద్గీత ఆత్మతత్వాన్ని బోధిస్తే వచ్చి వినడానికి వచ్చేవాళ్ళు కూడా ఇంకా మన సమాజంలో మిగిలి ఉన్నారు అని సంతోషంతో నేను పట్టు ఉబ్బిపోతుంది నాకు ఆనందంతో ఎందుకంటే మధ్యలో నలభై రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ వీరందరూ ఇచ్చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు మీరు మీకు భగవంతుడు సకల ఆయురాదం చేసుకుని ఇచ్చి కాక ఓం పూర్ణము దూర్ణము ధన్ పూర్ణ పూర్ణము ద్యతె పూర్ణ